السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد رجو مارغم تي وي پريكشك لكو سواغتم مرنان انتر جيويتم انه امشم لو سورغاني كي تيسك اللي ستكاريالا گرون چي منم انتو اننامو أي ته محاشيو لارا سورغاني كي تيسك اللي ستكاريالا لو مرو قطي منم ماركت لو ويلي يدين وستو كنن ليد منم يدين وستو يواري كينا أممينا أي ته يوشيو ماركت لو ن ఈ రోజుల్లో అలహందా మన ఇంటి వద్దకు కూడా సరుకులు అమ్మే వాళ్ళు ఉంటారు మనం ఎక్కడైనా గాని సామాను కొనేటప్పుడు సామాన్ అమ్మేటప్పుడు మెతక వైఖరి అవలంబించడం మృదుత్వాన్ని పాటించడం చాలా మేలు చాలా గొప్ప విషయం ఇది కూడా మనల్ని స్వర్గంలో చేర్పిస్తుంది ప్రవక్త సలహు అలై వసలం ఇలా తెలిపారని హజరత్ హమానిబిని అఫ్వాన్ అది అల్లాహు తాలను అనుహు ఉల్లేఖించారు అద్ జన్నత జన్న తరజులన్ అల్లాహుతాలా ఒక వ్యక్తిని స్వర్గంలో ప్రవేశింపజేశాడు కాన సహ్లన్ ముష్తరియన్ వయి అన్ ఓ కాదన్ ఆ వ్యక్తి ఎలాంటి అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఏదైనా తీర్పు చేసేటప్పుడు కానీ లేదైనా ఏదైనా సమస్య ఎవరి తీసుకొని వెళ్ళేటప్పుడు కానీ చాలా సులభంగా మృదుత్వంగా ప్రవర్తించేవాడు లహిబా గమనించండి చూడ్డానికి ఎంతో చిన్న విషయమే కదా కానీ మన జీవితంలో ప్రతిరోజు మనకు అవసరం పడుతుందా లేదా ఇలాంటి విషయాలపై ఆచరించి కూడా మనం స్వర్గాన్ని పొందగలుగుతాము ఇంకా మహాశివులారా స్వర్గానికి చేర్పించే సత్కార్యాలలో మరొకటి మన పాలు ఇచ్చే ఏదైనా పశువు ఉంటే ఆ పాల యొక్క అవసరం మన యొక్క సోదరునికి ఉండేది ఉంటే అది అతనికి ఇవ్వడం అలాగే మన వద్ద మన అవసరానికి మించిన ఏదైనా వాహనం ఉంది మన ఏదైనా సోదరునికి కొద్ది రోజుల గురించి అలాంటి అవసరం ఉంది అది అతనికి ఇవ్వడం ఇది కూడా మనల్ని స్వర్గంలో చేర్పిస్తుంది ప్రొక్ట సల్లహు అలైవలం తెలిపారు అర్బూన హస్లతన్ అలాహున్న మనీహతుల్ హన్స్ నలభై రకాల మేళ్ళు ఉన్నాయి వాటిలో అతి గొప్పది తోటి సోదరునికి కొద్ది రోజుల కొరకు ఉపయోగించడానికి ఏదైనా పాల జంతువు ఇవ్వడం లేదా ప్రయాణానికి ఉపయోగపడేదైనా వాహనం ఇవ్వడం మళ్ళీ ప్రవక్త సల్లాహల్ తెలిపారు లాయ అమలు అబ్దుల్ మిన్హా రజా అథవా ఈ నలభై ఉత్తమ గుణాల్లో ఏ ఒక్క దానిని ఎవరైనా దాసుడు అల్లాహతో దాని యొక్క పుణ్యాన్ని ఆశిస్తూ అల్లాహ వాగ్దానం సత్యము అన్న విశ్వాసంతో చేస్తాడో ఇల్ల అద్హలహుల్ బిహాల్ అల్లాహుతాల దానికి బదులుగా అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు ఇంత గొప్ప విషయము గమనించండి చూడ్డానికి ఇది కూడా మన జీవితంలో ఇలాంటి అవసరాలు పడుతూ ఉంటాయి కదా మన వద్ద స్కూటర్ ఉంది మన వద్ద కారు ఉంది పక్క వారికి ఏదైనా చిన్న అవసరం ఉంది అయ్యా కొంచెం ఇప్పుడే ఒక అరగంట గురించి మీ బండిస్తారా కొంచెం ఇప్పుడే ఓపెన్ చేసుకొని వస్తాను ఇలాంటి విషయాల్లో పరస్పరం చేదుడు వాదుడుగా ఉండడం ఇది కూడా మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది ఇంకా మహాశైలారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో సీలతుల్ అర్హాం బంధుత్వాలను పెంచుకోవడం బంధుత్వాలను కలపడం ప్రవక్త సల్ల ఉలేస్లం తెలిపారు اطب الكلام وافش السلام وصِل الواصل الارحام اتමంగా maatladu salamlo vyapimpajai mariyu bandhutvalanu penchuko wasalli bil layli wan nasu niyam prajalu padukoni unna sandarbhamano nilabadi namazu cheyi thumma adkhilil jannata bisalam aa tarvata ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశించు ఇది కూడా సహి హదీద్ షెహల్బాని రమహుల్లా సహీల్ జామేలో ప్రస్తావించారు ఇంకా మహాశివులారా ప్రజలను కేవలం అల్లాహ సంతృష్టి కొరకే ప్రేమించడం ఇది కూడా చాలా గొప్ప విషయం ఈ ప్రేమలో వారిని కలవటానికి వెళ్ళడం వారిని దర్శించడం ఇవన్నీ కూడా వస్తాయి अच्छा इधलम अल्लाक सतृष्टि को वार्ला प्रेम्चे अट्ठे यूं मन अतनी प्रेमस्तू उ मरी दाने मूल्बा अतवाना मन अल्लाता इंदरक अल्लाहुत नी पै स्वर्गा विधि अंतिम शुभवार्ता मन को वस्तु పొడుగైన హదీత్ యొక్క సంక్షిప్త భావం తెలిపి ఆ స్వర్గం యొక్క మాట ఎక్కడైతే వచ్చిందో దానిని మీకు తెలియజేశాను ఇంతకుముందు కూడా ఈ విషయం ఈ సంఘటన మనం ఎన్నోసార్లు విని ఉన్నాము ముస్లిం షరీఫ్లో వచ్చిన ఈ హదీత్ అలాగే సోదరులారా అల్లా కొరకే పరస్పరం ప్రేమించుకునే అభిమానించుకునేవారు అల్లాహ ప్రేమ కొరకే వారు పరస్పరం కలుసుకునేవారు అల్లాహ ప్రేమ కొరకే వారు పరస్పరం విడిపోయేవారు ప్రళయ దినాన వారి కొరకు అల్లా యొక్క అరిశి పక్కన కాంతివంతమైన కాంతితో ప్రకాశించేటువంటి మెంబర్లు ఉంటాయి ప్రవక్తలు అమరవీరులు వారందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు ఇది ఎవరికి లభిస్తుంది కేవలం అల్లాహ ప్రేమ కొరకే ఎవరినైనా ప్రేమించేవారు అల్లాహ్ అక్బర్ మహాశివులారా కేవలం అల్లాహ ప్రేమలో ఒక వ్యక్తిని కలుసుకోవడానికి మనం దూరాన వెళ్తాము అది కూడా మనకు పుణ్యంగా లిఖించబడమే కాకుండా స్వర్గానికి అర్హున్ని చేస్తుంది ఒకసారి హదీఫ్ను వినండి ఇమాం తబ్రాని రెహమతుల్లా అలై కబీర్ ఔసద్ సగీర్ మూడిట్లో దీనిని ప్రస్తావించారు షేఖల్మాని రహమహుల్లా సహీల్ జామేలో దీనిని ప్రస్తావించారు అల అఖబరుకుకుం బి రిజాలికుం ఫిల్ జన్నహ్ స్వర్గవాసులు ఎవరో నేను మీకు తెలియజేయాలా వినండి అన్ నబీయు ఫిల్ జన్నహ్ వస్ సిద్దిక్ ఫిల్ జన్నహ్ నబీ స్వర్గంలో ఉంటాడు సిద్దిక్ కూడా స్వర్గం ప్రాప్తమవుతుంది వర్ రజలు యజూరు అఖాహు ఫీ నాహియతిల్ మిస్ర్ లా యజూరు ఫిల్ ఫిల్చన్న మరి ఒక వ్యక్తి తన యొక్క సోదరుని ఊరు చివరి భాగంలో అతడు ఉన్నాడు అయినా అంత దూరాన వెళ్ళి అతనితో కలుసుకుంటాడు ఎందుకొరకు లా యజూరుహు ఇల్లా లిల్లా కేవలం అల్లా సంతృష్టి కొరకు అల్లా ప్రేమ కొరకే అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నాడు అలాంటి వ్యక్తి కూడా స్వర్గంలో ఉంటాడు ఇంకా మహాశివులారా ఎవరైతే తన హృదయంలో ఇతరుల గురించి ఎలాంటి కపటం ద్వేషం ఎలాంటి ఈర్ష జిగుస్సు ఇలాంటి చెడు గుణాలు లేకుండా శుభ్రంగా తన హృదయాన్ని ఉంచుకుంటాడో అలాంటి వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేశిస్తాడు అయితే మనం మన హృదయాలను పరీక్షించుకోవాలి అవి కూడా ఇలాంటి చెడు గుణాల నుండి మలినాల నుండి పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అనేవి చూసుకుంటూ ఉండాలి ఒక సంఘటన వినండి ముసల దహ్మద్లో వివరంగా వచ్చి ఉంది అనసలయల్లాహు తాలానుహు ఉల్లేఖనం ప్రకారం మేము ప్రవక్త సలల్లాహు అలీ ఉస్లం వారి సమక్షంలో కూర్చుండి ఉన్నాము అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ ఉస్లం తెలిపారు ఇప్పుడు మీ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు అతడు స్వర్గవాసులలో ఒకరు అంతలోండి మేము చూసాము ఒక వ్యక్తి వుజు చేసుకొని వస్తున్నాడు వుజు యొక్క నీళ్లు ఇంకా రాలుతున్నాయి అతని చేతిలో అతని చెప్పులు ఉన్నాయి వచ్చి మాతో కూర్చున్నాడు మరుసటి రోజు మేము అలాగే ప్రవక్త సల్లల్లాహు అలీ వసలంతో కూర్చొని ఉన్నాము ప్రవక్త చెప్పారు ఇప్పుడు మీ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు అతను స్వర్గవాసులలో ఒకరు నిన్న వచ్చిన వ్యక్తియే మళ్ళీ అదే స్థితిలో వస్తున్నాడు మాతో కూర్చున్నాడు మూడో రోజు కూడా మేము ప్రవక్త సలహు అలీ వసల్లంతో కూర్చొని ఉన్నాము అప్పుడు ప్రవక్త సల్ అల్లాహు వసల్లం అదే మాటను మళ్ళీ రిపీట్ చేశారు మీ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు అతడు స్వర్గ వాసులలో ఒకడు అని కొంతసేపటి తర్వాత అదే వ్యక్తి మూడో రోజు కూడా అదే స్థితిలో మా మధ్యలోకి వచ్చాడు మరియు మాతోని కూర్చున్నాడు అయితే సమావేశం పూర్తయిపోయిన తర్వాత అబ్దుల్లా బిన్ అమర్బిన్ ఆస్ ఆ మనిషి వెనక వెనక వెళ్ళాడు ఆ మనిషి తన ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఇతను వెళ్ళి తలుపు కొట్టి అతనితో అనుమతి తీసుకొని రాత్రి అతని వద్ద గడిపాడు రాత్రి వేరే లేచి ప్రత్యేకంగా ఏమైనా నమాజులు చేసుకొని ఏమైనా మహా గొప్ప దువాలు గిట్లా వేడుకుంటూ ఉంటాడో ఏమో అన్నట్లుగా అబ్దుల్లాబిన్ అమర్ భావిస్తూ ఉన్నాడు ఇలా ఒకరోజు రెండు రోజులు గడిచింది చివరికి మూడు రాత్రులు అతని ఇంట్లో గడిపాడు కానీ అతనికి విచిత్రకరమైన విషయం ఏది కూడా కనబడలేదు కేవలం ఒక విషయం రాత్రి ఏ సమయంలో మేర్కొన్నా కానీ అతను అల్లా యొక్క జికర్ తక్బీర్ సుహాన్ అల్లా ఇలాంటివి చదువుతూ ఉంటాడు మూడు రోజులు గడిచినప్పటికీ ఏ విచిత్రకరమైన కొత్త విషయం అతనికి కనబడలేదు అప్పుడు ఏం చేశాడు మరి అబ్దుల్లా మూడు రోజులు దాటిన తర్వాత వెళ్ళాలనుకున్నాడు కానీ అతను ఆ వ్యక్తితో చెప్పాడు మేము ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో మూడు రోజులు కూర్చొని ఉన్నాము మూడు రోజుల్లో ప్రవక్త సల్ అల్లా అల్లీ ఒక మాట చెప్పారు మీ మధ్యలో ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు అతని స్వర్గ వాసులలో ఒకడు అయితే ఆ మూడు రోజులు కూడా ప్రవక్త చెప్పిన వెంటనే నీవే తారసపడ్డావు వేరే ఎవరు కూడా రాలేదు అసలు నీ ఆచరణ ఏంటి నువ్వు ఎలాంటి కార్యం చేస్తావు దేనివల్ల నీకు ఇలాంటి గొప్ప శుభవార్త ఇవ్వబడిందో తెలుసుకుందామని నేను మూడు రోజుల వరకు నీతో ఉన్నాను కానీ ఎలాంటి ఈ విషయం కూడా చూడలేదు కదా అయితే అతడు అన్నాడు ఇంతే నేను చేసే సత్కార్యాలు నేను చేసే ఆచరణ ఇక వేరే ప్రత్యేకంగా ఏమి లేదు కదా అని చెప్పుకొచ్చాడు అయితే అబ్దుల్లా తిరిగిపోవాలనుకున్నాడు అంతలోనే ఆ మనిషి చెప్పాడు విను నువ్వు చూసిన ఆచరణ తప్ప నా వద్ద ప్రత్యేకంగా వేరే ఏ ఆచరణ లేదు కానీ ఒక విషయం ఏమిటంటే నేను ఎప్పుడూ కూడా ఏ ముస్లిం పట్ల ఎలాంటి ద్వేషం కపటం జిగత్సు ఈర్ష్య అనేది నా మనసులో ఉంచుకోను అల్లా ఎవరికైనా ఏదైనా ప్రసాదించాడు అంటే అతనిపై నాకు ఎలాంటి ఈర్ష అనేది ఉండదు అప్పుడు అబ్దుల్లా చెప్పారు అవును ఇదే చాలామందికి ఇలాంటి భాగ్యం లభించదు ప్రతి ఒక్కరి మనసు నీ మనసు విధంగా పరిశుభ్రంగా ఉండదు అందుకొరకే నీ ఈ సత్కార్యమే నిన్ను స్వర్గంలో చేర్చింది అన్నట్లుగా చెప్పి అక్కడి నుండి తిరిగి వచ్చారు అయితే మహాశివులారా మనం కూడా మన యొక్క మనసును మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచాలి పరిశుభ్రపరచాలి మన యొక్క హృదయాన్ని అన్ని రకాల చెడు గుణాల నుండి శుభ్రపరుస్తూ ఉండాలి స్వర్గంలో పోవడానికి ఇది ఒక గొప్ప కారణం స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో మహాశివులారా అతి గొప్ప విషయం దీనిని ఎన్నడూ మనం మర్చిపోకూడదు ఇందులో ఎలాంటి అశ్రద్ధ అనేది కూడా పాటించకూడదు ఎలాంటి అశ్రద్ధకు గురి కాకూడదు అదేమిటంటే ఇళ్ళ వేలల్లో మనం అల్లాతో దువా చేస్తూ ఉండాలి అల్లాహుతాలా మనకు స్వర్గం ప్రసాదించాలి అని ఇంతకుముందు కూడా మనం ఈ విషయం తెలుసుకొని ఉన్నాము అయితే ఖురాన్లో మరియు హదీసుల్లో స్వర్గ ప్రవేశానికి మనల్ని అర్హుణ్ణి చేయాలి అల్లాహుతాలా అని ఎన్నో రకాల దువాలు స్వయంగా అల్లాహ కూడా తెలిపాడు మరియు ప్రవక్త సలల్లాహు అలైవసం వారు కూడా మనకు నేర్పారు అల్లాహుమ్మ ఇన్ని అసలు కల్ జ తా కర్రబా ఇల్ ఇహమిన్ కౌలిన్ ఓ అమల్ ఓ అల్లా నేను నీతు స్వర్గాన్ని కోరుతున్నాను మరియు స్వర్గానికి తీసుకెళ్లే స్వర్గానికి దగ్గరగా చేసే ప్రతీ మాట ప్రతీ ఆచరణను కూడా నేను నీతు కోరుతున్నాను వాటిని ఆచరించాలి అని ఇంకా మహాశివులారా ఇంతకుముందే మనం విన్నాము ఎవరైతే మూడు సార్లు అల్లాహుమ్మ ఇన్ని అసలు కల్ జ వాళ్ళ నేను నీతో జన్నతను కోరుతున్నాను వాళ్ళ నేను నీతో జన్నతను కోరుతున్నాను వాళ్ళ నేను నీతో జన్నతను కోరుతున్నాను అని స్వయంగా జన్నత్ సిఫారి చేస్తుంది వాళ్ళ ఇతన్ని జన్నతలో ప్రవేశించు అని ఇంకా మహాశైలారా ఖురాన్లో కొన్ని సందర్భాలలో అల్లాహుతాల ఒకే సందర్భంలో ఎన్నో సత్కార్యాలను ప్రస్తావించి ఇవి ఈ సత్కార్యాలు స్వర్గానికి మార్గం చూపుతాయి స్వర్గాన్ని తీసుకెళ్తాయి అని కూడా మనకు తెలిపాడు అలాంటి ఆయతులు కూడా అడపా దడప మనం చదువుతూ ఉండాలి దీని మూలంగా స్వర్గం యొక్క కాంక్ష పెరగడంతో పాటు ఏవైనా ఆచరణలు మనలో తక్కువ ఉన్నాయా దానిని కూడా మనం అంచనా వేసుకోవచ్చు ఈ విషయం ఎందుకు తెలుపుతున్నానంటే అల్లా యొక్క దేవల్లా మనం ఈ మూడు నాలుగు రోజుల కార్యక్రమాలలో ఎన్నో సత్కార్యాల గురించి తెలుసుకున్నాము అత్యధిక సత్కార్యాల ఆధారాలు హదీసుల ద్వారా కూడా మీకు తెలపడం జరిగింది సామాన్యంగా అన్ని హదీసుల గ్రంథాలు మనలోని ప్రతి ఒక్కరి వద్ద చాలా ఈజీగా లభ్యం కావు అలాంటప్పుడు ఈ కొన్ని ఆయతుల నంబర్లు సూరాల పేర్లు మీకు తెలియజేస్తున్నాను మీరు మీకు స్వర్గం యొక్క కాంక్ష పుట్టినప్పుడు స్వర్గం యొక్క గుర్తు వచ్చినప్పుడు మనం ఇంకా ఏ కార్యాలు చేస్తే స్వర్గంలో ప్రవేశించగలుగుతాము అన్నటువంటి ఆతృతతో ఆ సత్కార్యాలు చేసుకుంటూ ఉండాలి అన్నట్లుగా మీకు ఈ సూరాలు సూ ఆయతుల నంబర్లతో సహా తెలియజేయడం జరుగుతుంది ఉదాహరణకు గమనించండి మీరు సూరతుల్ మినూన్ ఆయత నంబర్ ఒకటి నుండి పదకొండు వరకు చూడండి అల్లాహోతాలా ఈ ఆయతులలో జన్నతుల్ ఫిర్దోస్కు అర్హులవుతారు అని శుభవార్త ఇచ్చాడు మరియు దానికంటే ముందు విశ్వాసం నమాజ్ జకాత్ ఇంకా వేరే కొన్ని సత్కార్యాల ప్రస్తావన అక్కడ ఉంది కొన్ని దుష్కార్యాల నుండి దూరం ఉండాలి అన్నటువంటి ప్రస్తావన ఉంది మనం వాటిపై శ్రద్ధ వహించాలి సూరతుల్ ముమినూన్ ఒకటి నుండి పదకొండు వరకు అలాగే సూరతుల్ మహారిజ్ ఆయత నుండి ముప్పై వరకు ఈ ఆయతులలో కూడా స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వబడింది కానీ దానికంటే ముందు కొన్ని సత్కార్యాల గురించి తెలుపబడింది ఆ సత్కార్యాల గురించి మనం అక్కడ చూసుకుంటూ మనలో ఏ సత్కార్యాల కొరత ఉందో ఏ దుష్కార్యాలను వదులుకోవాలని అక్కడ తెలుపబడిందో మరి పొరపాటుగా ఆ దుష్కార్యాలు మనం చేస్తున్నామో వాటిని విడనాడే ప్రయత్నం చేయాలి అలాగే సోదరులారా సూరెత్ తౌబా ఆయత్ నంబర్ నూట పదకొండు దీనిని కూడా మీరు గమనిస్తే ఇందులో కూడా అల్లాహుతాల ఎన్నో సత్కార్యాల గురించి ప్రస్తావించాడు ఎన్నో సత్కార్యాల గురించి ప్రస్తావించాడు వాటిపై కొంచెం శ్రద్ధ వహిస్తే మనలో ఏ సత్కార్యాలు తక్కువ ఉన్నాయో వాటిని మనం చేసుకుంటూ స్వర్గానికి అర్హులు కావచ్చు ఎన్ని సురాల తెలిపాను సూరతులు మినూన్ ఒకటి నుండి పదకొండు సూరతుల మహారిజ్ పంతొమ్మిది నుండి ముప్పై వరకు మరియు సూరత్ తౌబా నూట పదకొండు ఇంకా సూర్య కాఫ్ ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు ఆయత వరకు ఇందులో కూడా స్వర్గం యొక్క శుభవార్తతో పాటు కొన్ని సద్గుణాలను తెలపడం జరిగింది అలాగే మహాశివులారా సూర్య ఆలె ఇమ్రాన్ నూట ముప్పై నుండి నూట వరకు ఇందులో కూడా కొన్ని సద్గుణాలను గురించి తెలపడం జరిగింది సూర్య అన్ఫాల్ ఆయత్ నంబర్ రెండు నుండి నాలుగు వరకు నమాజ్ జకాత్తో పాటు పురాన్ పారాయణం అల్లాహ యొక్క వికర్ వీటి యొక్క ప్రస్తావన మరియు స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వడం జరిగింది ఇంకా మహాశివులారా సూర్యరాధిలోని ఆయత్ నంబర్ పంతొమ్మిది నుండి ఇరవై వరకు ఈ ఆయతలలో కూడా నమాజ్ దాన ధర్మాల ప్రస్తావనతో పాటు బంధుత్వాలను పెంచుకునే విషయం మరికొన్ని సత్కార్యాల గురించి తెలపడం జరిగింది ఇవి కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి కురాన్ తీసి చదివే ప్రయత్నం చేయండి ఒకే చోట ఎన్నో సత్కార్యాలు మరియు పుణ్యవంతుల ఎన్నో సద్గుణాల గురించి ఏదైతే తెలుపువడం జరిగిందో వైబాదుర్ రెహ్మాన్ రెహ్మాన్ యొక్క దాసులు వారి యొక్క గుణగణాలు ఆ ప్రస్తావన సురేఫ్ ఉర్ఖాన్ ఆయత నంబర్ అరవై నుండి డెబ్బై వరకు తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి సురేఫ్ర్ ఖాన్ అరవై నుండి డెబ్బై వరకు ఇందులో ఎన్నో రకాల చెడు గుణాల నుండి వ్యభిచారం నుండి దొంగతనం నుండి హత్య చేయడం నుండి దూరం ఉండాలి అని ఇంకా వేరే ఎన్నో సత్కార్యాల గురించి తెలపడం జరిగింది దువా యొక్క ప్రస్తావన కూడా ఇందులో వచ్చింది మరియు స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వబడింది ఈ విధంగా మహాశివులారా ఈ సూరాల పేర్లు ఆయతులు ఏవైతే మేము తెలిపామో దీనిని మరోసారి రిపీట్ చేసుకొని మీరు శ్రద్ధగా విని వాటిని ఖురాన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేయండి ఇందులో మనకు ఎన్నో పుణ్యాల గురించి ఎన్నో సత్కార్యాల గురించి తెలుస్తుంది ఏ సత్కార్యాలు మనలో తక్కువ ఉన్నాయో వాటిని చేసుకునే ప్రయత్నం మనం చేయవచ్చు మరియు ఏ దుష్కార్యాలు మనలో ఉన్నాయో వాటిని విడనాడడానికి ప్రయత్నం కూడా చేయవచ్చు చివరిలో ఒక మాట ద్వారా ఈనాటి కార్యక్రమం మరియు స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు అనే శీర్షికను కూడా సమాప్తం చేస్తాము అదేమిటంటే మహాశివులారా అల్లా యొక్క దయవల్ల మీరు ఎన్నో సత్కార్యాల గురించి విన్నారు ఇవన్నీ కూడా మనల్ని అల్లా దయతో స్వర్గానికి తీసుకెళ్తాయి అని తెలుసుకున్నాము ఇహలోక ప్రపంచం ఒక పరీక్షా స్థలం ఇక్కడ పరీక్షలు ఎన్నో రకాలుగా ఉంటాయి కొన్ని రకాల సత్కార్యాలు మనం చేస్తున్నప్పుడు ప్రజలు మనతో అవహేళన ఎగితాలి పరిహాసం ఆడడం ఇలాంటివి జరగవచ్చు అయితే మీరు నేను ఈ సత్కార్యం చేస్తూ ఉంటే స్వర్గానికి మనల్ని తీసుకెళ్లే అటువంటి ఉత్తమ కార్యం చేస్తూ ఇలా ప్రజలు మన పట్ల నవ్వుతున్నారు కదా అన్న బాధతో స్వర్గానికి సుగమం చేసుకున్న మార్గాన్ని మూసివేసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే ఇంతకుముందే మీరు విని ఉన్నారు స్వర్గంలో ఎవరు వెళ్ళేవారు తొలిసారి కాని అంటే ధనవంతుల కంటే బీదవాళ్ళు ముందు వెళ్తారు అని కూడా మనం విన్నాము ఈ విధంగా చూసేవారు మనల్ని ఎగితాలి చేసేవారు ఇహలోకంలో వారి ఎంత పెద్ద హోదా అంతస్తు లేదా వారికి ఏ పరపతి ఉన్నా దానిని మనం పట్టించుకోకుండా అల్లా యొక్క సంతృష్టి కొరకు అల్లా యొక్క స్వర్గాలను మనం ప్రవేశించడానికి ప్రేమగా మృదువుగా వారిని కూడా మనం ఇలాంటి సత్కార్యాల వైపునకు ఆహ్వానిస్తూ మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి ఇహలోకం పరీక్షా స్థలం గనక ఒకరి ఎగుతాలి మనల్ని మనల్ని సర్గం నుండి దూరం చేయకూడదు అల్లాహుతాలా నాకు మీకు మనందరికీ స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక ప్రజలు మన మీద ఏదైతే నవ్వుకుంటారో దానిని సీరియస్గా తీసుకోకుండా దాని పట్ల ఎలాంటి బాధకు చింతకు రందికి గురి కాకుండా మనం అన్ని రకాల సత్కార్యాలలో ముందంజం వేసే ప్రయత్నం చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక జజాకుల్లాహు హైరా అసలం వైకమ్ వరహమూల వబర్కత